కీర్తన మూడు వందల తొంభై ఏడు నిచ్చలూ లోకము చూసి నివ్వెరగయ్యి నాకు చెచ్చర శ్రీహరి నీ చిత్తము నా భాగ్యము జీవమతి సూక్ష్మము చిత్తము జీవము అతిసూక్ష్మము చిత్తము చెంచలము భావము నిరాకారము భవమెల్ల నెయ్యము ఏ విధుల బొరలెనో ఇది నా బ్రతుకు దేవుడా చిత్తము నాకువైన భాగ్యము ఊరు గాలి నా ఉబమెల్ల మాయ కూరి మెల్ల నా గుణము విచారము నేరుపేదో నేరమేదో నిజము తెలియదు శ్రీరమణుడవు నీ చిత్తము నా భాగ్యము కాలము పారేటి దాడి కాయము తూంట్లబొంత అలరి శ్రీవేంకటేశ అది నీ చేత ఎలాగూ లెరగను ఇటుటే శీలము నాకు నీరగను ఇటురణనుటే శీలము నాకు నీ చిత్తము నా భాగ్యము